తిరుమల లీలామతం ఇరవై ఏడవ అధ్యాయం యశోద భగవంతుడు ఎవరు ఎంత సాధన తపస్సు చేస్తే దాన్ని బట్టి ఫలం ఇస్తాడు పుణ్యం గుద్ధి ఫలితం అంటే అదే భగవంతుని ఏది కోరితే అంత మాత్రమే ఇస్తాడు ఇది భగవంతుని సంకల్పం దేవకీ వసు భగవంతుడిని తమకు పుత్రుడిగా పుట్టాలని వరం అడిగితే వారికే పుత్రుడిగా పుట్టాడు యశోద బాల చూడాలి తల్లిలా అనుభవించాలి అని కోరుకుంటే అంతే ఇచ్చాడు అడగలేదు కాబట్టి దేవకి వసుదేవులకు పొడుగుగా పుట్టినా బాల లీల ఏమీ చూపించలేదు అడగలేదు కనుక యశోధకు పొడుగుగా పుట్టలేదు బాల లీలలు మాత్రం చూపిస్తాడు కృష్ణుడు ఎన్నో సార్లు వివాహం చేసుకున్నా పదహారు వేల నూట ఎనిమిది యశోదకు తల్లిగా ఒక్క వివాహం చేసే భాగ్యంగాని చూసే భాగ్యం కాని కలుగలేదు తర్వాత కాలంలో యశోద శ్రీకృష్ణుని కోరుతుంది నీ చేయాలని చూడాలని ఉంది అని ఇప్పుడు కాదు ముందు ముందు ఇరవై ఎనిమిదవ కలియుగంలో నేను పద్మావతి దేవిని వివాహం చేసుకునేటప్పుడు ఉకుళ్ళగా ఆ భాగ్యం అనుభవిద్దు గాని అని చెప్తాడు కృష్ణుడు దీన్ని సానుకూలం చేయడానికి భగవంతుడైన వరాహస్వామి ఉకుళాదేవిని తన ప్రతిరూపమైన శ్రీనివాసు ఇస్తాడు ఈ కథ విని మనం తెలుసుకోవలసిన విశేషం లేదు భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు కోరికలు కోరుతున్నప్పుడు మన తిరిగితే ఉపయోగించరాదు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకెన్నో ఆలోచనలు కోరికలు ఏవో అడగాలని ఆలోచించుకుని వెళ్తాం కానీ భగవంతుని ముందు నిలబడేసరికి సరిగ్గా జ్ఞాపకం రావు వచ్చినా చెప్పే సామర్థ్యం సమయం ఉండదు ఏదో అడగాలని ఏదో అడుగుతాం మనకు హితమైనది ఏదో మనకే తెలియదు దేవకీ యశోదల ముందు మనమెంత మన సాధన ఎంత మన పుణ్యం ఎంత మన జ్ఞానం ఎంత వారే సక్రమంగా వరాలు కోరుకోలేనప్పుడు మన బోంట్లకు సాధ్యమా మనకు మంచి ఏమిటో చెడు ఏమిటో మనకంటే భగవంతునికే బాగా తెలిసిన విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు అది కావాలి ఇది కావాలి అని అడిగే బదులు నా హితవు నాకు తెలియదు కనుక నా యోగ్యత హితవు దృష్టిలో ఉంచితే నా చేత సాధన చేయించి నీవే నాకు ఇవ్వవలసింది ఇవ్వమని ప్రార్థించాను అలా కోరుకున్న తర్వాత బాధ్యత భగవంతుని ఆయన కరుణామయుడు మనం కోరగలిగితే దానికంటే అతడు ఇవ్వగలిగింది చాలా ఎక్కువ ఆయనపై జవాబుదారీ ఉంచితే చాలా ఇస్తాడు అయన ఏది ఇచ్చినా అది ఆయన అనుగ్రహంగా భావించి ఆనందంతో అనుభవించాలి మన సమస్య అది కాదు బాధ మనకు లేదనే కన్నా అవతలి వాడి పుణ్యం కొద్దీ వాడికని సరిపెట్టుకోం ఒక ఊళ్ళో పక్క ఇండ్లలో ఇద్దరు ఉండేవారట అన్నింటికీ ఒకటితో రెండో వాడికి పోటీ మొదటివాడు ఏదో సాధించాలని అడవికి వెళ్ళి భగవంతుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు రెండవ వాడు అది చూసి వానికి ఎదురుగా తపస్సుకు దిగాడు భగవంతుడు మెచ్చి మొదటి వాని దగ్గర ప్రత్యక్షమై ఏ వరం కావాలన్నాడు ఆలోచనలో పడ్డాడు మొదటివాడు స్వామి ఆ రెండో వాడికి కూడా వరం ఇస్తావా అని అడుగుతాడు ఇస్తాను అంటాడు భగవంతుడు అయితే అతను ఏమడిగితే దానికి రెండెంతలు నాకు ప్రసాదించు అంటాడు మొదటివాడు అలాగే అని భగవంతుడు రెండో వాడి దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి అని అడుగుతాడు వాడు తక్కువవాడా స్వామి మొదటివాడికి ఏం వరం ఇచ్చావు అని అడిగితే నీకు ఇచ్చిన దానికి రెండెంతలు కావాలన్నాడు అతను అదే ఇస్తానన్నాడు అంటాడు భగవంతుడు దీర్ఘంగా ఆలోచించి రెండో వాడు స్వామి నాకు ఒక కన్ను పోగొట్టు అని వరం రెండో వాడికి రెండు కళ్ళు పోతాయి కదా ఈ మనస్థితి నుండి మనం బయటపడాలి